ఎక్కడికి ధ్యానించాల ముఖ్యంగా నేను చెప్తున్నా మీరు మీరు విన్న వాక్యము మరచి పోతే విశ్వాసం పోతే ఆమె ఆనందిస్తూ ఉంది కదా ఆ సాక్ష్యం చెప్తుంటే ఆనందిస్తా ఉంది ఆనందించాలా అర్థమవుతుందా ఎట్లా ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఆనందించమని ఫిలిపి రాష్ట్రపత్రిక పౌలు జ్ఞాపకం చేసాడు ఆనందించాలనేసి దెబ్బ తగిలిన కూడా ఆనందించాలా గాయాలై నొప్పి వేస్తున్నా ఆనందించాలా ఇంకా రోషంతో వాక్యం చెప్పాలా వాడిని కొట్టి చూసినప్పుడు ఇంకా రోషంతో వాక్యం చెప్పాలా వాడు నిన్న ఎందుకు కొడతాడు అంటే కారణం నువ్వు వాక్యం చెప్పొద్దని ఆ సేవకి ఎవడు సపోర్ట్ చేస్తున్నాడో వాడిని కొడతాడు నాకు గెల్స్ నేను ఎంతో అనుభవపూర్వకం చెప్తాను నేను అనేక ప్రాంతాలలో పోయి మారుమూల గ్రామాలలో అడుగులలో పోయి అందరికీ సువార్త చెప్తుంటే ఈ గిరి ఎక్కడికి సపోర్ట్ వస్తుంది మేము డబ్బు ఎవడు కానుకలు ఇస్తున్నాడు వీడు ఆ కానుకలు ఇచ్చటోని కొడుతున్నాడు వాడు నేను అందుకే ఆ కానుకలు ఇచ్చటోని ప్రభురత్నం క్రింద తీసుకొని రావాలని ప్రయాసపడుతుంటాను ఎందుకు తెలుసా వాణి కొట్టేస్తే కదా కదా మీకు అర్థమైతుందా ఈ విషయాలు మీరు గ్రహించాల ఆత్మలో ఏదో వాక్యం చెప్పేసి వినిపోవడం కాదు మీరు వీటిని పాటించాలా విశ్వాసంలో అంచలించాలి ఎదగాల మీరు ఇతరులకు బోధించేవారిలాగా ఉండాలా ఎంత కాలము మనం వింటా ఉంటాం ఎక్కడ చీకటి ఉంటే అక్కడ బయట నువ్వు అది దేవుని యొక్క ఇంతవరకైనా కాపాడే ప్రాణాళిక చొప్పుడు ఇంకొక శ్రమ వస్తుంది అక్కడ నుంచి ఇంకొక దశకి తీసుకెళ్తాడు దేవుడు నిజ జీవితంలో అట్లా ఉన్నత స్థితికి నేను తీసుకెళ్తా ఉంటాడు దేవుడు వెళ్లే కొద్ది ఒక కష్టం వస్తా ఉంటాడు ఎందుకంటే నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేక కేసండి యోహాను వర్స ఎందుకు నేను వాక్యం పాట ముందే మొన్న ఒక పెళ్లి అటెండ్ అవుతున్నా పాస్టర్ పెళ్లి చేసిండు బా కష్టపడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ చర్చలు చేయలేదు పెళ్లి ఒక హాల్లో చేసేది అయితే మొత్తం డ్రెస్ వేసుకొని వచ్చాడు రంగుల రంగుల డ్రెస్సులు వేసుకొచ్చేయండి అది ఉంటే తెల్లగా ఉన్న మీద రంగుల వేసుకొచ్చి ఆయన ఇంగ్లీ ఆయన భరించలేకపోతున్నాడు స్టేజ్ మీద చెప్పేస్తుంది నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఇక్కడ మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడం పెళ్లి చేయడం అంటుంది ఇది కూడా ఒక పరీక్షనే కదా నీకు అందువెందుకు గ్రహిస్తలేదు నీకు పరీక్షించాడు నువ్వు ఎప్పుడు టాప్ లెవెల్ లో నిలబడి వాక్యం చెప్తున్నావు ఒక రోజు కూడా వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పమని దేవుడికి అవకాశం ఇచ్చాడు నింటి అన్ని రకరకాల వస్తువులు ఏ గుడ్లు లడ్లు ఏమేమోనే అన్ని మంచి మటన్ చికెన్ ఏమో అన్ని తింత రైస్ చాలా మంచి కూర్చొని తింటాడు తినాలా మన బాధ్యత తినిపించాలా అయితే నేనే అర్థం చేసుకుని ఏంటంటే ఇతని ఇతని నేచర్ ఏంది ప్రతి ఆత్మని వివేచించి పాప ఆనంద తినటంలే అక్కడ ఆయన నేచర్ అర్థం చేసుకునే ప్రయత్నిస్తారు తిండి గురించి కదా నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా తిండి తినేవాడిని ఆటగా పరచకూడదని ఉంది వాక్యం కదా నేను ఎప్పుడు ఎవరు ఆటగా పరచలేదు తినే విషయం మీరు ఎవరు మీరే నాకు దానికి సాక్షి ఉంది ఇది బ్రదర్ అది తినదు సిస్టర్ అని చెప్పలేరు తిన్నదానికే మీరు మీరు తిన్నదానికంటే ఇంకేం తినాలో చెప్తాను నేను అంతే కానీ మీరు అది తినద్దు నేను ఎప్పుడు చెప్పాను అర్థమవుతుంది అందరిని ఆయన ఏం చేసిండు ఇంకొక ఆయన ఇంకొక పాస్తర్ వస్తాడమ్మా అందుకైనా రిజర్వ్ చేసి పెట్టిన సీటు బస్ లో దస్త అట్లా ఆ పక్కన కుర్చీలో ఆ బ్యాగ్ పెట్టిండు నేను గమనించిన నేను తింటలేదు నేను కూర్చొని నేను నిలబడి అందరు తింటుండే చూస్తా ఉన్నాను ఏంది పరిస్థితి ఇక్కడ ఏంది ఎట్లా ఇది ఇది ఏంది డోజరం సంఘం ఎట్లుంటారు వీళ్ళు అందరిని చూస్తాను నేను మంచిగా తింటా ఉన్నారు తినాలా మంచిగా తినాలా మంచి బాగా పడాలంత బాగానే ఉంది ఎందుకు తినాలా తెలుసుకోవాలి కదా ఎనర్జీ అవసరము పరిగెత్తాలా నీ శక్తికి మించిన ప్రయాణం ఉందనిడా లేదా వెళ్ళింది అందుకు తినాలన కాబట్టి తినాలా పరిగెత్తాలా తినకుండా తిన్నాక పరిగెత్తకపోతే దాన్ని చూద్దాము అని ఎదురు చూస్తాను నేను అట్లనే ఉంది పాపం మా అమ్మాయి ఇంకెక్కడో పోయి ఇంకెక్కడ నిల్లో పాపం తింటా ఉంది దాని తర్వాత ఎవరో వెకేట్ చేస్తే ఇంకో కుర్చీ కూర్చుంది పాపం నాకు ఇదొకటి కష్టం అనిపిస్తా ఉంటుంది మనం ఇతరుల బాగోగులు ఆలోచించాలని ఉందా లేదా అక్కడ ఉంటారు కాబట్టి అది మహిమగానే కాదు ఆ వాక్యం అదే చెప్తుంది మీరు బహుగా ఫలించుట తండ్రిని మహిమపరచుట తండ్రిని మహిమపరచేవాళ్ళు ఎవరు తెలుసా బహుగా ఫలించేటోళ్ళు మీరంకో ఫలించడం అంటే కేవలం సువార్త చెప్పి అన్నింటి రక్షణ నడిపించాలనా కాదు ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం వాక్యం ప్రతి విషయంలో లేకపోతే నీ లోకంలో ఎందుకు పంపించాలా మిమ్మల్ని ఈ శరంలో ఎందుకు పంపించాలా ఈ శరంలో కూడా మీరు అభివృద్ధి పొందాలా అని వాక్యం ఉంది లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి చెప్పండి ఒక రైతు దగ్గర పోతాడు వాడు ఏం చేస్తాడు మీకు తెలుసు దున్నుతాడు ముందు మట్టి అన్ని రాళ్ళు రప్పాలు చెత్తా చెదారమ్ముట్టారు దాని అంతా మంచిగా పదును పెడతారు ఏమంటారు సాగు చేస్తారు సాగు సాగు చేస్తారంటారు అవన్నీ తవ్వినాక అవన్నీ చేత తీసేసినాక నీళ్లు పోస్తాడు మంచి మెత్తగా అయినాక మళ్ళా దాన్ని మళ్ళీ దున్నుతారు దున్ని లెవెల్ గా విత్తనాలు వేసుకుంటా పోతాడు దాన్ని జాగ్రత్తగా కాపాడతాడు విధానం ఉంది అవి చూడండి విత్తని స్థలంలో పంట మళ్ళీ ఎట్లా ఫలిస్తాం చెప్పండి ఆటోమేటిక్ గా ఫలం ఇందాక చెప్తుంది కష్టం ఉన్న చేస్తుంది పని అంతే నేను పొలం దిన్నిన వాడిని నాకు తెలుసు ఎంత కష్టమో అది చాలా కష్టం మీకు ఎవరికన్నా అది నేర్చుకోవాలంటే మనం ఒకసారి తీసుకెళ్ళిపోతానే ఒక స్థలానికి ప్రతి ఒక్కరితో దునిపిస్తానే మీ అందరితో ఎంత కష్టమో మీరు తెలుసుకుంటారు చాలా కష్టం ఒకసారి ఒకసారి మీ ఊరికి ప్లాన్ చేయబడ వీళ్ళందరితో దినిపిస్తాం మీరు మీరేమి మీరు తిన్నారు మీరేం చేయాలి తెలుసా పొలం కట్టలు కట్టి కట్టలు కలుపు తీయడం ఒకటి ఎత్తు పండినాక కడతారు చూడు కోస్తారు కోసి కట్టలు కడతారు పనలు కడతారు అట్లాంటి పని మీరు చేయాలా లేదు నువ్వు గంపాలు అవి ఎద్దు మీద బండి మీద ఎత్తి పెట్టాలను నువ్వు అన్ని గంపాలు ఎత్తి పెట్టాలి నేను అన్ని చేసినా కాబట్టి చెప్తున్నా కాబట్టి అనుభవపూర్వంగా ఆ భూమి గట్టి దేవుని పిల్లలు చెప్పడం మేము అంత కష్టం కాదు కూడా చెప్తాడు నేను చెప్పాడు అనిలకి పోయి చెప్పాడు నిజమైన భూమి దున్నమేందో అప్పుడు తెలుస్తుంది మీకు మేము అట్లాంటి ప్రయాసంలో ఉన్నాం అటువంటి ప్రయాసంలో ఉన్నాం మాకు వరకు ప్రార్థించాలి మీరు ఎందుకంటే మేము పోయే స్థలాలు బహు కఠినమైన స్థలాలు భయంకరమైన దయ్యాలు ఆత్మలుంటాయి ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి పేరుకపోయిన దయ్యాలుంటాయి కనిపిస్తాయి మాకు కళ్ళకి ఎందుకంటే సేవలు ఉండేవాడిని కనిపిస్తాయి నీకు కనిపించావు నీకు కనిపిస్తే నువ్వు కానీ మా కళ్ళకు కనిపిస్తాయి మా మీదకి వస్తూ ఉంటాయి ఆత్మలు వచ్చి కొట్లాడుతూ ఉంటాయి మాతోని ఎందుకంటే నువ్వు వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను చాలా బాగున్నాయి ఈ ప్రాంతాల్లో నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి పడేసినావు నన్ను ఎలగొడుతున్నావు ఇక్కడ నుంచి నేను పోను ఇక్కడ నుంచి వేసుకోవడాతో మాట్లాడినా దయాల్ మమ్మల్ని పంపించద్దు ఇక్కడికి సేమ్ స్టోరీ మాకైతుంది ఎక్కడ పోయినా కానీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయినా నువ్వు వచ్చి మమ్మల్ని ఎలగొట్టడం అని అరుస్తూ ఉంటాయి అవి ప్రసానిస్తూ కానీ మనం వచ్చింది దాని కొరకు కదా ఆ మనుషులని అవి వేధిస్తున్నాయి మన మనుషులకి విడుదల కల్పించాలంటే నిన్ను నన్ను నడిపిస్తున్నాడు దేవుడు మనం కంఫర్టబుల్ గా వీడ కూర్చొని ఆరాధించ అన్ని ముఖ్యమే ఆస్తి అంతస్తులు అన్ని ముఖ్యమే ఎందుకంటే బైబిల్ ఉన్నాయి అవన్నీ ఎవరికన్నా మీరు సువార్త చెప్పచ్చు తీర్మానించుకుంటే సహాయకుడు ప్రవ్వే పరిశుధాత్మ నడిపి నీకు ఆశ ఉండాలి అంతే ఎట్లా చెప్పాలా బ్రదర్ ఎట్లా చెప్పాలా సువార్థ తప్పక ప్రభు నడిపిస్తాడు నన్ను నడిపిస్తుంది ఏమిటి నడిపించాడా నేను నీకంటే గొప్పని గానే కాదు అసలు నేను సరిగా సార్ కాదు నుంచి వచ్చిన కదా మరి ఆయన కాపాడి నమ్మదగినవాడు ఇంతవరకు కాపాడినవాడు ఇక మీదట కాపాడా తప్పకే కాపాడతాడు అని చెప్పాలా నేను చెప్పక ముందే మీరు చెప్పాలా ఇంతవరకు కాపాడినవాడు ఇక ముంద నేను కాపాడా కాపాడతాడు అది మీ విశ్వాసాన్ని ఒప్పుకోవడం అన్న క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని ఒప్పుకోవాలా అర్థమవుతుందా ఇది నేను స్వీకరిస్తున్న ఈ పాట అద్దంలో చూసుకొని ముఖము వెళ్ళిపోతారంట అటు అవతలకి అంటే అర్థం ఏంటంటే మీరు అద్దంలో వెళ్ళిపోతే అయిపోయే దాని పని కాదు అర్ధం ముందు నిలబడితే చెప్పండి ఎవరన్నా అద్దం ముందు ఏం చేస్తుంది నిలబడితే ముఖం ఎట్టుంది నీ తలకాయ ఎట్టున్నది నీకు మచ్చలు ఉన్నాయా మొహం మీద మురికి ఉందా ఇదే మురికి ఇదే మచ్చలు ఇదేంది కంటకి బ్లాక్ స్పాట్ డార్క్ సర్కిల్ అన్ని అనిపిస్తూ ఉంటాయి కొంచెం ఫేర్ అండ్ లవ్లీ పూసుకోవాలన్నా ఇంకేదన్నా చందనము పసుపు ఏమేమో చెప్తారు కదా మరి మధ్య ఉన్నారో అని చెప్పడదే బైబుల్ ఇది అనిల రాయబడలేదు దేవుని బిడ్డల కొరికే రాదు కదా ఏ పేరు పెట్టుకుంటేనే ఉంది ప్రతిరోజు ఆయన నుంచి పొందుకోవాలని ఆశపడతాం కానీ ఆయన కొరికేం చేస్తున్నాం మనం చెప్పండి ఆయన కొరకు చేసింది ఏం లేదు నేను చెప్తున్నాను మీకు ఆయన కొరకు చేసింది ఏం లేదు ఎందుకంటే ఆయన నీ నుంచి ఏం కోరుకుంటలేదు అన్ని నీకు ఇచ్చిండి తొప్పరికా ఇవ్వలేదాన్ని ద్వారా బంధాలకు కట్టేస్తే సగం ముక్క రోడ్డు మీద సగం ముక్క నీ నోట్ల అదే కదా అంటే నీకు తెలియదు అన్నట్టు నీకు తెలవకుండా చేస్తున్నాను బాబు నీకు తెలవదు అన్నట్టు క్యాండిల్స్ ఎవరు తగలదో వాళ్ళకే తగ్గు బ్రెడ్ వా ఇద్దరము చాలా కాలంలో ఇద్దరంగా ఆయన ప్రభాచనాపురం అండి ఆ రోజులంతా తొంభై రెండు తొంభై నాలుగులో నాకు జరిగింది ఒక పెద్ద చర్చనంటే అవన్నీ చెప్పాను అడ్రస్ మళ్ళా పనిచేస్తున్నాను టీవీల ముందు పడినా పనిచేస్తున్నాను ఎందుకంటే అర్థమవుతుంది అర్థం కావద్ద వినోదం అంటే చాలా ఇష్టం అర్థమవుతుందా ఈ లోకంలో వినోదం అంటే చాలా ఇష్టం మనుషులకి అందుకే టీవీ చూస్తారు వినోదం అందుకే సినిమా థియేటర్కి పోతారు వినోదం అందుకే పార్కులకి ఎక్కడ పడితే అక్కడ పోతుంటారు మనుషులకి వినోదం అంటే చాలా ఇష్టం అర్థం అవుతుందా సైతాను అట్లా మోసగిస్తారు అన్నట్టు ఈ వినోదం ద్వారా ఏం చేస్తారు తెలుసా మీ హృదయం అనే బలిపీఠాన్ని వాడు కలుషితం చేస్తాడు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకు ఈ వినోదాలు మనకు అవసరం లేదు వినోద్ పేరు పెట్టుకోవచ్చు మీరు వినోదిని అని కూడా పేరు పెట్టుకోవచ్చు కానీ నీ హృదయం అనే బలిపీఠంలో ఆ వినోదానికి స్థలం ఇవ్వకండి సీల్ చేసేసేయండి ఎందుకో తెలుసా ఈ బలిపీఠం మీద కేవలము ప్రభుకే ఆరాధన పోవాలా ఆ ఒక్కటే గుంపు చేస్తుంది అది బైబిల్ అంతట్లో త్వరలో చూపిస్తా మిగతాది ఒక గుంపు ఈ బలిపీఠాన్ని ఈ వినోదానికి క్లోజ్ చేసేది స్థాళం వేసుకుంది ఆ బలిపీట మీద కేవలము ప్రభునే స్తుతించే బలి నీ స్థుతి అర్పణనే బలి అంట గొర్రెలు పోయడం కాదు మేకలు పోయడం కాదు కోళ్లు పోయడం కాదు నీ హృదయం అనే బలిపీఠ మీద ప్రభుకి స్థుతి అర్పించడమే బలి అర్పణ అనుంది వాక్యం కాబట్టి ఆ బలిపీఠ మీద ఎంటర్టైన్మెంట్కి ఛాన్స్ ఇవ్వకండి ఇస్తే మీద నేను కండార చూసినా చెప్తున్నా అందులో నుంచి దయాలు మీ హృదయంలో టెలివిజన్లకి వెళ్ళి దయము వచ్చి కూర్చుంటాయి సినిమా థియేటర్లకి వెళ్ళి దయాలు వచ్చి కూర్చుంటాయి మీరు ఆ పార్క్లలో ఎంటర్టైన్మెంట్స్ పోతారో ఆ ఎంటర్టైన్మెంట్ ఉన్న దయాలొచ్చి మీ హృదయంలో కూర్చుంటే చాలా కష్టం ఎందుకంటే మీరు ఆహ్వానించుకున్నారు వాటిని కానీ మీకు తెలవదు మీరు ఆహ్వానించినారు రణేష్ మీరు మీ హృదయాన్ని తెరిచేసారు ఆ దుష్ట శక్తులకి ఈ లోకము దుష్టుని ఆధీనంలో ఉందని వాక్యం సెలవిస్తుంది ఈ లోకము ద వరల్డ్ ద ఫ్లెష్ ఆఫ్ దేబిల్ తెలుగులో తెలుగులో చెప్పండి ఈ లోకము ఇవన్నీ కాబట్టి ఈ లోకంలో ఉన్నది అంతా తండ్రి పుట్టినది కాదు ఈ లోకపు గుణగణాలు చెప్తున్న ఈ లోకపు నైజం ఈ లోకపు తత్వం ఈ లోకపు విధానాలు అన్ని తండ్రి పుట్టినవి కావు దానికి నువ్వు ఈ డోర్ తెరిస్తే అవన్నీ వచ్చి విపరీతంగా వచ్చి కూర్చుంటే నీ హృదయంలో నీ జీవితం అన్యాయం ఉంటుంది ఎక్కడ నీకు అభివృద్ధి రాదు నువ్వు ఎక్కడవైనా కష్ట నువ్వు బహు కష్టపడి చెమటోడ్చి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చి అన్నం వాక్యం కానీ తన ప్రియులకి ఏ కష్టం లేకుండా సంతోషంతో ఆహారం పొందుకుంటున్నారంట ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి వాళ్ళ హృదయంలో యేశురావు ఉన్నాడు కాబట్టి వాళ్ళ హృదయంలో దయ్యాలు లేవు కాబట్టి నీకు నిద్ర సడన్లీ నిద్ర మేలుకు వస్తుంది ఎందుకు వచ్చింది నీకు తెలియదు పీడకళలు వస్తూ ఉంటాయి చెడు కళలు వస్తూ ఉంటాయి ఎందుకు వచ్చింది తెలియదు నువ్వు నీ బలిపీఠాన్ని తెరిచిపెట్టినావు నీ బలిపీఠాన్ని తెరిచిపెట్టినవ్వు దుష్ట శక్తులకి దా బలిస్తున్నాను నీ నీ బలిపీఠం మీద చీ పనికిరాని వాటిని బలి అర్పిస్తున్నావు దేవునికి నీ హృదయం అనే బలిపీఠం మీద యేసు ప్రభుకి తప్ప ఎవరికి నువ్వు పాటలు పాడద్దు అందుకే సినిమా పాటలు పాడము అర్థమవుతుందా సినిమా పాటలు పాడితే మీరు సైతానికి బలి ఇస్తున్నారు ఆనందం నీ హృదయంలో ఆనందం పాటలు పాడుకుంటున్నా వాటన్నిటినీ స్వస్తి చెప్పకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు నేను నీకు చెప్తాను మీరు మీ హృదయాన్ని ఈ హృదయం అనే బలిపీఠాన్ని వినోదం అంతే కదా వినోదం ఈ లోకంలో ఉండే వినోదానికి తెరిస్తే ఏమైతే తెలుసా మీరు ఎట్లా హాస్పిటల్ పనిచేసిన కాబట్టి తెలుస్తున్నారు అదొక వ్యసనంలాగా అయిపోయింది ఈ రోజున మనుషులే ఎందుకు అవన్నీ నాకు అర్థం కాదు తెలవకపోవడమే మంచిది ఫోటో అదే మార్ఫ్ అంటారు మార్పింగ్ అంటారు కాబట్టి అపవాది మీ సమయాన్ని దొంగలిస్తాడు గ్రూప్ లో ఉండేవాడు కష్టాలు సమస్యలు వచ్చి దూరం అయిపోయాడు అక్కడక్కడ ఊర్లలో ఉంటున్నాడు వాళ్ళ ఫాదర్కి పారాలిటిక్ మంచిగా అయింది ఆయన అది జబర్దస్త్ డైలాగులు రాసే చోడు రక్షణ పొంది మార్పు చెప్పిం అర్థమవుతుందా అవన్నీ వదిలేసిండు ఎంటర్టైన్మెంట్ వదిలేసి దేవుడి ఇంకొక ఉద్యోగం ఇచ్చింది ఆయనకి కంపెనీలో చేసుకుంటుండే జాబ్ చెప్తున్నాను చూడండి మీరు అపహాసకులు అపహాసకులు అంటే గుంపు అది నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి సినిమా థియేటర్ అడుగు పెట్లే ఫస్ట్ టైం చెప్తున్నాను ఏం సార్ ఫస్ట్ టైం నేను చెప్తాను నైన్టీన్ ఎయిటీ లాస్ట్ సినిమా నాది నేను చూసింది సినిమా థియేటర్లో క్లాస్ మేట్స్తో పాటు టాప్ గన్ అనే సినిమా అప్పుడులో టాప్ గన్ అనే సినిమా ఇప్పుడు కూడా కొత్త ఇంకో టాప్ గన్ సినిమా వచ్చిందట సరే అప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో దాని తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు చూడొచ్చు కదా వాళ్ళకు కూడా తెలివి అంటే దుష్టుని తెలివి ఎట్లాంటిదో ఊహించుకోండి వాడిని లాగనేగా చూస్తా ఉంటాను కదా సో నేను చెప్పేది ఏంటంటే లేవు చర్చిలో ఉన్నాయి చర్చిలో ఉంటాయి ఈ విషయం ప్రార్థన చేస్తా అది నేను అనేది అంటే నేనే తక్కువ చేస్తాను జ్ఞాపిస్తారంట మిమ్మల్ని మిమ్మల్ని కాపాడమే అంటే వాళ్ళ బాధ్యత ఏం తెలుసా దూతల బాధ్యత నేను కాపాడడం కోరిక వాళ్ళ బాధ్యత నిన్ను కాపాడే బాధ్యత ఎప్పుడు ఇద్దరు దూతలు వాళ్ళని చూడాలనుకుంటున్నారా చూడాలనుకుంటున్నారా నేను ఏ స్ప్రవణి తీసిన ఆయన చిలు నేను చూసిన ఆయన ఎంత భయంకరంగా శ్రమ అనుభవిస్తున్నా నేను చూసిన దర్శనం ఒకరోజు వన్ థర్టీ టైంలో ఇవి సాధ్యం నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ సాధ్యం పర్లోకంలో మీరు అడుగు పెట్టాలన్న ఆశ ఉందా మీకు ఇప్పుడే ఇప్పుడు తర్వాత కాదు చనిపోయినాక కాదు ఇప్పుడు ఈ రోజు రాత్రి మోకాల మీద కూర్చోండి రాత్రి మోకాళ్ళ మీద కూర్చోండి సరే నేను మోకాల మీద నేను ఎప్పుడైతే ఒకరోజు ప్రార్థన చేసుకున్నా ఈ ఒక నెల ఒక నెల రెండు నెలల ప్రభావా నా జీవితాంతం మొక్కల మీదు ప్రార్థన చేయాలంటే రెండుసార్లు మొక్కల మీదని యాక్సిడెంట్ అయినా చేసినాక ప్రార్థన చేసినాక అంటే నీ ఫెయిత్ నేను టెస్ట్ చేస్తా అయితే నాకు మోకాలు దెబ్బ తెలియదు దెబ్బ ఉంది ఇంతవరకు నేను మోకల మీద ఉన్నా మీ లేదు నాకు నేను సాక్షమిస్తున్నా పుంజు ఉన్నా మోకాళ్ళ మీదు అంటే వీడు కఠినడా కదా నొప్పి ఉన్నా ఎట్లా మోకాళ్ళ మీద ఉంటావు బ్రదర్ మంచి కూర్చోవచ్చు కదా మోకాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు మంచిగా కూర్చొచ్చు కదా ఒక రోజు ఇట్లా చెప్తే ఒకరోజు గ్రూప్లో ఇట్లా వాక్యం చెప్తే కాలిరిగిన బ్రదర్ పాపం నాకు చాలా బాధ అనిపించింది కాలు ఇరిగి పట్టి బ్రదర్ మోకాళ్ళ మీద ప్రార్థన చేసి నాకే చాలా బాధ అనిపించింది నేను ఆ రోజు ఆ బ్రదర్ని ఎందుకో బ్రదర్ పలానా బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారంటే ఆయన వచ్చి మోకాళ్ళ ప్రార్థన చేసి స్టేజ్ మీద ఈ వాక్యము ఎంత నోటికి తీసుకెళ్తా మీ జీవితంలో అద్భుతాలు స్టార్ట్ మీ కాపుదల స్టార్ట్ దివరాత్రుల్లో ధ్యానించే గుంపు నాలుగో గుంపు నాకు చదువు రాదని చదువుకోవాలా ఎవరైనా ఎంత వయసులైనా చదువుకోవచ్చు పిల్లలే కాదు పెద్దలు కూడా చదువుకోవచ్చు ఏదో రూపకంగా నీకు చదవనిక రాకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి చౌకి పెట్టుకొని వాక్యాలు విన రోజు ఒక రెండు మూడు అధ్యాయాలు ధ్యానించాలి ఉపాసలు ఉండండి నో ప్రాబ్లం వాక్యాన్ని మనకు ధ్యాని చూసుకోండి ఇది చర్చికు కు రాయబడ్డ వాక్యం ఇది అందరి ముందు బిషప్ రిటైర్డ్ బిషప్ అంటే ఫాస్టర్లకే ఫాస్టర్ ఆయన చెప్తున్నాడు సార్ నాకు ప్రకటన ఏం తెలియదు అంటున్నాడు దినంన ఒక బ్రదర్ తో మాట్లాడుతున్నా హాస్పిటల్లో ఇక్కడ ఇంత తేట ఉంది అన్యాయం చేసేవాడు అపవిత్రంగా జీవించేవాడు రెండు గుంపులు ఉన్నాయి మొదటి రెండు గుంపులు అన్యాయం చేస్తారంట దేవుని నమ్ముకున్న బిడ్డలే మళ్ళా అపవిత్రంగా జీవిస్తారంట ఇంకో గుంపు అది ఈ రెండు గుంపులున్నాయి లోపల కానీ మూడవ గుంపు చూడండి నీతి లాగున్నారు కానీ నాలుగో గుంపు ఎట్లున్నది అయితే చర్చిలో ఈ నాలుగు గుంపులు ఉన్నాయని చెప్తుంది వాక్యం చివరి రోజు ఈ కాలం ముగించే టైంకి తీర్పు దినానికి ముందు నాలుగు గుంపులు ఉన్నాయంట అయితే నేను అడిగినను చర్చిలో నీతి మంతులు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు అంటే పరిశుద్ధులు నీతి మంతుల కంటే స్పెషల్ అన్నట్టదా ఒక లెవెల్ పెద్దగానా కదా పరిశుద్ధంగా ఉండేవాడు నీతి కంటే ఇంకొక హై లెవెల్ ఉన్నట్టే కదా కదా ఒక స్టెప్ ఎందుకు అదిస్తే చెప్తుంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలంటే నాలుగో గుంపది పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుడిని చూడలేడు అర్థమైపోయింది సార్ ఎంతమంది ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారు ఇందాక చేతులు లేరు కదా మళ్ళా చెప్తారు కరెక్టే కానీ ఇప్పుడు మీకు అర్థమైనాక లేపండి పరిశుద్ధంగా చూడ కదా కదా అదే సీక్రెట్ అయితే పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా దేవుడి వాక్యం తప్పేది పరిశుద్ధపడుతుంది దేవుడి వాక్యాన్ని ధ్యానించకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు నీ నడకని ఏది శుద్ధీకరిస్తుంది కీర్తలకృత మొత్తం పట్టాము దేవుడి వాక్యమే దేవుడి వాక్యమే నేను పరిశుద్ధ వాక్యం చూపించాల నాలుగు తిట్టుకో ప్రతి చర్చలో నాలుగు రకాల గుంపులుంటాయి ఎక్కడ పోయినా మీకు నాలుగు రకాల గుంపులుంటాయి ఇది ప్రభు వల్న బయలుపరచబడుతుంది నువ్వే నేను మళ్ళా మీకు చూపిస్తున్నా ఎవరు వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుతుంటే సంభాషిస్తుంటే దేవుడు వింటా ఉంటాడు అంట ఇప్పుడు మీరు చెప్పండి ఈ రోజు దేవుడు వింటుండలేదు ఇక్కడ నువ్వు నేను మాట్లాడుతున్నాను వింటున్నా లేదా నీ స్వరం వింటుడు సిస్టర్ స్వరం వింటుడు బ్రదర్ అందరు స్వరం వింటున్నాడు ఇక్కడ ఎందుకు తెలుసా నువ్వేం మాట్లాడుకుంటున్నావు జబర్దస్త్ గురించా వినోదం గురించా దేవుని ఎట్లా సంతోషపరచాలా చాలా మంది ఎప్పుడు ఆశలు కోరుకుంటారు తెలుసా అంత వరకు మంచిగా వింటారు ఆ చివరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది లేక ఎవడో బయటకెళ్ళి వెళ్తాడు లేదా చిన్నపిల్లడు పరిగెత్తిపోతాడు బయటికి అప్పుడు జారుకుంటారు వీళ్ళు కూడా సైతానుకు ఇక్ తెలువి మీరు గుర్తించాలా అర్థమవుతుందా అందుకే మీ పిల్లల్ని బెల్ట్ వేసి అక్కడ ఫోన్ సైలెంట్ మోడ్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాలా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవాలా ఎవడొచ్చినా చెవుల హెడ్ఫోన్స్ పెట్టుకోవాలా నేను వినను వాక్యం తప్ప ఏది వినను నేను ఎవరిది కూడా డిస్టర్బ్ కావడానికి వీల్లేదు ఎంత ప్రాముఖ్యమైన ఎందుకంటే అంటే నువ్వు వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినావు అన్నట్టు ఎవడొచ్చి పిలిస్తే వాక్యం కంటే వాడు ఇంపార్టెంటా అట్లా మనం ఎన్నో ఆచరణ పొగడుతున్నాం జీవితంలో నేను చెప్తున్నా మీకు నీ పని ఏంటి నేను సత్యం గురించి పాప వాళ్ళ భార్య ఎవరో బయటికి వెళ్ళి లేచిపోయిండు అంతే ఫినిష్ నాకు ఈ కూడా నేను రవిపరత్ ఒకసారి చెప్తున్నాను ఆ రోజు వాడు పిలాతు కొంచెంసేపు కూర్చునిటే ఆ వాక్యం ఇక్కడ పడిపేడు సత్యం అంటే ఇంకేం చెప్తుండే ప్రభు ఏ చెప్పలేకుండా వాడు లాక్కపోయిండు సైతాన్గాడు పిలాతుని కదా పిలాతు బహు కఠిన ఒకసారి చూపిస్తాను చెప్పు సత్యాన్ని మళ్ళ చదు జ్ఞాపకార్థమైన బుక్ జ్ఞాపకార్థపు బుక్ ఏమంటారు తెలుగు జ్ఞాపక జ్ఞాపకార్థంగా ఒక పుస్తకం ఒక గ్రంథము జ్ఞాపకార్థమైన గ్రంథము అని చెప్పుకోవచ్చు మీరు కాలం తర్వాత మీరు వాక్యం తయారు చేసుకోవచ్చు కొత్త అంశం జ్ఞాపకార్థ గ్రంథము దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉందట అందులో నీ పేరు నా పేరు రాస్తారంట ఎవరు నువ్వు నేను చూడండి అక్కడ దాని ముందు దానిపైన ఆయన నామమును మరించచ్చు ఉండు వారి పేర్లే ఉంటాయి అందులో స్పెషల్ బుక్ ఇది ఈ బుక్ నువ్వు నేను సారీ సరీ ఆ బుక్ లో నువ్వు నేను ఉండాలంటే నువ్వు ఇది స్పెషల్ బుక్ అంట ఇక ప్రణంలో ఇంకొకటి చూడ మృతులైన వారందరూట ఆ సింహాసనం ఎదుట సిస్టర్స్ మనం అందరం నిలబడతామంటే అక్కడ నువ్వు ఏ స్థానంలో నువ్వు ఏ పొజిషన్ ఈ లోకంలో ను పెద్ద డైరెక్ట్ పెద్ద మేనేజర్ కావచ్చు పెద్ద ఆఫీసర్ కావచ్చు అందరూ నిలబడతారు అక్కడ సమానంగా ఎవరి వల్తులు వాడిని ఎవరు ఈ విషయం చెప్పుకోవచ్చు మీరు అది వాడి హృదయాన్ని కదిలిస్తుంది నేను చెప్తున్నా పెద్ద ప్రొఫెసర్స్ నువ్వు చెప్పవచ్చు ఒకనొక తినమంట గొప్పోడైంది అందరు సమానంగా అడిగితే నిలబడతారు అంట ప్పుడు ఏం చెప్తుంది వేరే ఒక గ్రంథమును ఎన్ని పుస్తకాలు ఎన్నో గ్రంథములు ఫస్ట్ పాయింట్ ఏంటి ఎన్నో గ్రంథాలు విప్పబడ్డాయి అందులో రెండు గ్రంథాల గురించే చెప్తున్నాడు ఇక్కడ ఒక గ్రంథమేమో జీవ గ్రంథము ఇంకో గ్రంథము అయితే ఇప్పుడు బాబు వేరొక గ్రంథం గురించింది అక్కడ అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళాకోండి మీరు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవ గ్రంథము వేరే ఒక గ్రంథం ఇక్కడ ఉంది జ్ఞాపకార్త గ్రంథం ఇక్కడ మళ్ళా గ్రంథంలో ఉన్న గ్రంథం పేరేంది కనీసం మూడు గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు కనీసం మూడు గ్రంథాలు దొరికినాయి కదా జ్ఞాపకార్త గ్రంథంలో ఉండేవాళ్ళు జీవ గ్రంథంలో ఉండేవాళ్ళు ఒకటేనా నిలబడ్డ వాళ్ళు రక్షిపబడ్డ వాళ్ళందరూ జీవగ్రంథంలో ఉంది వాక్యం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని వేరే గ్రంథం ఏమో ఎవరైతే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అని జ్ఞాపకార్థ గ్రంథం దాని మీద చదవండి మళ్ళీ అయితే ఎవరుంటారు అక్కడ దాని ముందు భయభక్తులు కలిగి ఆయన నామమును జీవరాత్రములు జీవరాత్రములు ఆయన నామమును ధ్యానించచ్చు స్మరించు భయభక్తులు కలిగి ఉండేవారు తప్ప అందులో ఎవడు ఉండలేడు జ్ఞాపకార్థ గ్రంథం అలగ్గా తెలిసిపోతే అరే ఆ జ్ఞాపకార్థక నాకు తెలిసిన నాకు తెలిసి సిస్టర్ జ్ఞాపకార్త గ్రంథం మేము ఎవరో నాకు తెలుసు ఈ బ్రదర్ ఎవరో నాకు తెలుసు జ్ఞాపకార్థం జీవగ్రంథంలో కోట్లాది కోట్లాది మనుషుల పేర్లు ఉంటాయి కానీ జ్ఞాపకార్థ గ్రంథం జ్ఞాపకానికి వచ్చే గ్రంథం తగ్గిన జ్ఞాపకానికి వచ్చే గ్రంథం ఎవరుంటారు ఆయన విడిచిపెట్టకపోతే నీ వినోదాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు ఆ గుంపులో ఉండలేవు నేను మీకు స్ట్రైట్ చెప్పేస్తున్నా వాక్యం ఈ సంవత్సరం తీర్మానించుకోండి ఇది కొత్త సంవత్సరం కాదు ఇది పాతదే సూర్యుడు ఏది కొత్తది అన్నాడు బైబిల్ లో ప్రసంగి నిన్న కూడా సూర్యుడు ఈరోజు లేడా ఈరోజు కలిసి బ్రదర్ నేనైతే చాలాసేపు ఎందుకంటే ఈ రోజు అంతా ఆఫీస్ లో చల్లగా కూర్చున్నాను రూమ్ అంతా చల్లగా ఉంది ఎప్పుడు బయటకు వచ్చి ఎండకు కూర్చుందమ్మా పరీక్షలు కాగానే వచ్చి బయటకు వచ్చి ఎండ కూర్చున్నా నేను కలిసి ఆయనని నేను కలిసి నా నిన్న కూడా వచ్చేయండి ఈ కూడా వచ్చేయండి రేపు కూడా వస్తాడు మనం పెట్టుకున్న క్యాలెండర్స్ ఆదివారం చూపించాను ఇవన్నీ మనం మనుషులు తయారు చేసినారు ఎట్లా తయారు చేసిన కూడా నేను చూపించిన అవన్నీ ఎట్లా తయారు చేసినారు మనుషులు నాలుగు వందల సంవత్సరాల ఒక క్యాలెండర్ నాలుగు వందల సంవత్సరం తర్వాత మనం పాటిస్తున్న క్యాలెండర్ దానికి ముందు ఎన్నో క్యాలెండర్స్ ఉండే చరిత్రలో ఏడు సార్లు మార్చేది క్యాలెండర్స్ ఏది కరెక్టో యువనకి తెలియదు మళ్ళీ ఇవి తెలుగు క్యాలెండర్ ఒకటి ఉంది తమిళ్ క్యాలెండర్ ఇంకోటి ఉంది కన్నడలోకి ఇంకో క్యాలెండర్ ఉంది ఆ క్యాలెండర్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాలెండర్ చేసుకున్నాడు ఏది కరెక్టో తెలియదు అందుకే దినములను ఆచరించద్ చెప్పిండు పౌలి అవి విగ్రహాలకు అర్పించిన మనం ఆచరించాం పరిశుద్ధులు తప్ప ఎవ్వరు వీటిని అర్థం చేసుకో ముప్పై సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యమే చెప్తావా ఈరోజు ముప్పై సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యమే చెప్తావా నువ్వు ఈ రోజు ఎంత లోతుకు పోగలరు ఎంత లోతుకు పోగలిగితే అంత లోతుకి తీసుకెళ్తారు దేవుడు నిన్న మనకు మన మన ఆరాధనని దానికి సంబంధించింది కదా ఎవడు చూడని విధానంగా నేను చూడాలా ఎవడు ప్రకటించని విధానంగా నేను ప్రకటించాలా ఇంటర్నెట్ లో ఉండొద్దు యూట్యూబ్ లో ఉండద్దు నువ్వు చెప్పిన వాక్యం అర్థమవుతుందా నువ్వే ఫస్ట్ ఈ లోకంలో నువ్వే ఫస్ట్ ఉండాలి ఈ లోకంలో ఏ ఏ విషయంలో అయినా దేవుని పరిచార ఏ విషయంలో కాని అనేసి మనం విరవీగేది లేదు గర్వించేది అసలేదు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు తీస్తున్నామంటే ఆ మొదటి రెండు గుంపులు మారవు చూడండి ఒకసారి పరిశుద్ధుల గుంపు గురించి మాట్లాడుతుంది ఇక్కడ నేను నియమిపబో దినము త్వరలో క్లోజ్ అవుతుంది దినం లాస్ట్ దినం చివరి దినం చివరి గడియలు అంటాం యాక్చువల్ గా అయితే చివరి నేనైతే చివరి క్షణాలు అంటున్నాను చివరి క్షణాలు బయట మంచిగానే అనిపిస్తుంది నీకు నీకు తెలియదు ప్రపంచం గందరగోళంగా ఉంది రుచా అన్యాయంగా ఉంది ప్రపంచం ఏ క్షణంలో ఇది కులాపత్తు నాకు తెలియదు నీకు తెలియదు ఎవరు తెలియదు గవర్నమెంట్ కే తెలియదు అంట ఎప్పుడు కొలాబ్స్ అవుతుందో చెప్తున్నారు గవర్నమెంట్ మాకు తెలియదు ఏ టైం ఇది కొలాబ్స్ కావచ్చు ఆర్థిక స్థితి కానీ దేవుడు మట్టుకు నీకు ఆహారం ఇస్తాడు మూడు పూటలు నేను గ్యారంటీ ఇస్తున్నా నీకు మూడు పూటలు ఆహారం దొరుకుతుంది గ్యారంటీగా ఎవరికి పెట్రోల్ దొరకదిగా నీకు దొరుకుతుంది పెట్రోల్ అర్థమవుతుందా అనుమానమా ఒకవేళ అనుమానం వస్తే అనుమానము సైతాన ఏ శ్రీ కృష్ణు గద్ద నా మైండ్లకి వెళ్ళిపో నా వృదలకి వెళ్ళిపో అని మాట్లాడుకోండి ప్రార్థించండి దాని గద్దించండి నేను చెప్పేంతమంది నిజం నీకు అనుమానం దాన్ని గద్దించుకో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చూడరు బ్రదర్ అంటుంది ఇక్కడ ఏముంది వాక్యం ఆ దినం వరకు ఆ దినం వరకు పరిశుద్ధులు నా ఆస్తి నేను కాపాడుకోకుండా ఎవరు కాపాడుతాడు నా పరిశుద్ధుల్ని ఎవడు ముట్టగలడు ఎవడు ముట్టలేడు దృష్టి ముట్టడానికి నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం పరిశుద్ధుల గుంపుని సైతాన్ని ముట్టడాడు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా పరిశుద్ధులు అంతే తేడా పరిశుద్ధుల ముట్టలేడు వాడు ఎందుకంటే వాడు అపవిత్రుడు కదా వాడు దుష్టుడు కదా ఆ ఆ గుంపులతోనే ఉంటాడు వాడు మొదటి రెండు గుంపులతోనే ఉంటాడు నాలుగో గుంపులు దగ్గరికి రాలేడు నేను రుజుపరిచిన వాక్యం ప్రాటంబృందం పరిణోదంలో వాడు ముట్టలేడు నిన్ను నిన్ను ముట్టలేడు కాబట్టి నీ కుటుంబాన్ని ముట్టికి ప్రయత్నిస్తాడు నిన్ను ముట్లేడు కాబట్టి నీ బంధువుల ముట్టికి ప్రయత్నిస్తాడు నిన్ను ముట్లేడు కాబట్టి నీ ఈ రూపరుగు వారిని ముట్టికి ఉంటాడు అందుకు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థించాలి అందువరకు నువ్వు వాళ్ళ గురించి ప్రయాసపడాలి ప్రశిస్తే ప్రయాసపడుతుంది అందరినీ అది నీ సేవా విధానం ఎక్కడ పోతే మేము ఊర్లోకి పోయినప్పుడు అమ్మ రెండినమ్మ మీకు రెండి రంటే అందరినీ పిలిపిస్తా ఉంటాం మేము రవి బ్రదర్ పరిగెత్తుడు అయితే పరిగెత్తు నేను ఇంకెక్కడో పరిగెత్తుంటాడు ఇంకో బ్రదర్ ఇంకెక్కడో పరిగెత్తుంటాడు పరిగెత్తే అందరినీ పిలుచుకొని వస్తుంటాం అది విధానం అర్థమవుతుందా సంత విధులకు పోయి పిలుచుకు రావడం మీకు తెలిసింది ఇప్పుడు వాక్యం పెళ్లి విందు పెళ్లి విందుగా అందరినీ పట్టుకొని రావాలా రెండమ్మ రెండమ్మ రెండమ్మని పిలుచుకుంటే రావాలా అదే మన ఎవరికి ప్రేపన ప్రేరేపణ సువార్త ప్రకటిస్తాం మనుషులు రక్షణ పొందుతున్నారు స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యకరంగా కార్యం జరుగుతున్నాయి ఎందుకు అంటే నువ్వు ఏ గుంపులో ఉన్నావు గుర్తు తెరిగి తెలుసుకో ఏ గుంపులో ఉన్నావు గుర్తు తిరిగి తెలుసుకో మొదటి మూడు గుంపుల సహవాసంలో నువ్వు ఉండదు రోజు నుంచి వాక్యాన్ని నేను ముగించేస్తున్నా ఎందుకో తెలుసా ఏమైతే మొదటి రెండు గుంపులు చూడండి లాస్ట్ వాక్యం లాస్ట్ వచనం తండ్రి తండ్రి తను సేవించు కుమారుని తన్ను సేవించి కుమారుణ్ణి సేవించి కుమారుణ్ణి ఈ విషయం బాగా చేసుకోండి ఎవరు సేవ చేస్తారో సేవించి కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారికి కనికరిస్తును సైన్ సైన్యంలో కథపతిహో సెలవు ఇచ్చిన్నాడు తండ్రి తను కనికరిస్తాడు ఎవరు సేవిస్తారో వాళ్ళని వారి మీద కనికరం ఉంటుంది ప్రవ్వా కనికరం నా మీద చూపించి ప్రభా నేను ప్రార్థిస్తా ప్రతిరోజు ఈ రూపం నాకు గవాల ప్ర నీ కృప లేకుండా నేను ఉండలే ఎందుకే అదికే పాట పాడుతున్నాను ఆయన కృప నిత్యం ఉండునని దావిద్రజు పాట పాడుతున్నాను అది పాట యాక్చువల్ అది మనం వాడింది నీ కృప నిత్యముండును నీ కృప నిత్యం నీ కృప నా మీద ఉండాలా ఒక్క క్షణం పాట పాడతారు మీరు నీ కృపలేని క్షణము నేను బ్రతకలేనయ్యా ఊహించలేను బ్రతకలేను పాట పాడుతుంట అది నిజం ఒక్కసారి కృప పోయిందనుకో తప్పన పడిపోతాను అయిపోతాను కాలం అందుకు ఆయన కృప కావాలి ఎన్ని సంవత్సరాలు బతుతారు నూట ఇరవై సంవత్సరాలు బతుతావా ృప కావాలా ఇష్టం లేదా ఇంటి ఇట్లా అంటున్నా బ్రదర్ ఇంటికి కూడా కాదండి ఎంతకాలం బ్రతుకు బ్రతకరిస్తే అంతకాలం బ్రతుకుతాం కానీ ఆ పని మటుకు చేస్తాం తండ్రి ఎవరిని ఎవరిని కనికరిస్తాడు కుమారు సేవించు కుమారు బ్రదర్ మీకు అర్థమైపోయిందా సిస్టర్స్ ఎవరిని కాపాడుతాడైనా ఎవరిని కనికరిస్తాడు దేవుడి సేవ చేస్తాడు అని గుంటేవ్వడం కాదు అది కండిషన్ తర్వాత నేను క్లోజ్ చేస్తున్న వాక్యం అప్పుడు నీతి గల వారెవరో మూడో గుంపు ఇది దుర్మార్గులు ఎవరు దేవుని సేవించి వారెవరో సేవించి ఆయన సేవింపని వారెవరో నాలుగు ఎవరు ఎవరు కనిపిట్టారు ఆడ నాలుగు గుంపులు చూడండి మరోసారి అప్పుడు నీతిగలవారు దుర్మార్గులు దేవుడు సేవించేవారు సేవించని వారు నాలుగు బాగా అర్థం చేసుకోండి సో నీతి మంతులు సేవ చేయరు దుర్మార్గులు సేవ చేయరు సేవ వారు ఆల్రెడీ ఉన్నారు సేవించేవాడు ఒకడే ఉన్నాడు అర్థమవుతుందా సేవించేవాడే దేవుని బిడ తక్కిన వాళ్ళు కాదు అని వాక్యం చెప్తుంది నేను కాదు తిట్టుకోకండి నన్ను నువ్వు దేవుని బిడ అని కానీ నువ్వు సేవించకపోతే దేవుని బిడ కావు చెప్పండి ఇప్పుడు నువ్వు సేవ చేస్తావా లేదా ఈ సంవత్సరం వాక్యం చెప్తావా లేదా అమ్మో నా బాస్కి నా పెద్దోనికి నా తల మీద వచ్చానికి నేను వాక్యం చెప్పగలనా నేను చెప్తా ఉద్యోగం పోతే పోయి కొత్త ఉద్యోగిస్తాడు దేవుతా ఆ రోజు అందుకోరికే నాకు ఉద్యోగం ఇచ్చాడు వాటి కొరకు సువార్తలు చెప్పడానికి నాతో పాటు పనిచేసే చెప్తా పూజార్లకు చెప్తా మురుసత్తులకు చెప్తా అందుకు వరకే పెట్టిండి నన్ను దేవుడు ఇంతవరకు లేకు నేను ఎప్పుడూ సస్ పెట్టాను మూడుసార్లు సస్పెట్ నేను మైనా నోట్లకు పోయి బయటకు వచ్చినాండి ఎట్లా మా ఎట్లా మానగలని చెప్పండి నేను ఎట్లా నేను ఇవి చెప్పకుండా ఉండగా చెప్పండి ఇన్ని విషయాలు నాకు నేను చెప్పకుండా ఎట్లుంటాను చెప్పండి ఎంత లోతు పోతావు బ్రదర్ ఎంత లోతు పోతావు సిస్టర్ ఎంత లోతుకి దిగుతారు మీరు వాక్యంలో నేను మీకు సవాల్ చేస్తుంది ఈ సంవత్సరం ఛాలెంజ్ మీకు అంటే నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీకు జవాబు అడుగుతున్నాను నేను జవాబు అడగను కూడా మీరు జవాబు ఎంత లోతున్నా గొప్ప కాలేజ్ ఉందా ఉంది కదా ఎంత లోతుకి వెళ్తారా అడుగుతున్నాను నేను ఇంకా అదిగా జవాబు పడతలే మీరు ఎంత లోతుకి వెళ్తారు అనేది నేను మీకు సవాల్ ఇస్తున్నా మీరు తీర్మానించుకోండి జవాబు ఇవ్వని చెప్తాండి దినం తీర్మానించుకోండి పరిశుద్ధుల గుంపుకి ఇవన్నీ బయలుపరుస్తున్నాడు దేవుడు మీరు ఎంత లోతుకి వెళ్ళగలరు నీటి వాగుల దుప్పి ఆశించి పరిగెత్తినట్లు పరిగెత్తగలవా పరిగెత్తగలవా ఎంత దూరం పరిగెత్తు సిస్టర్ బ్రదర్ నేను అలసిపోయినా బ్రదర్ అలిసిపోయినా బ్రదర్ పరిగెత్తలేకపోతున్నాడు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి బ్రదర్ నాకు నీరసం వచ్చేసిన బ్రదర్ నేను పరిగెత్తలేకపోతున్నాను బ్రదర్ ఎంత లోతు పరిగెత్తగలవు ఎంత లోతుకి దిగగలవు ఎంత దూరం పరిగెత్తగలవు నీ తీర్మానం తగినట్లే ఆయన ప్రతిపాదించాడు నాకు ఇంతే కావాలంటే అంతే ఇస్తాడు నాకు ఇంతే కావాలంటే ఇంతే ఇస్తాడు నాకు ఇదంతా కావాలంటే అది ఇస్తాడు నాకు ఒకనా మొత్తం చైనా కావాలనంట ఒక మిషనరీ నాకు మొత్తం చైనా కావాలంట ఇంకొక పేరు నాకు మర్చిపోయిన నోటికి పేరు నాకు మొత్తం ఆఫ్రికా కావాలనంట మొత్తం ఆఫ్రికా దునేషన్ హార్ట్స్ టైలర్ అని అంట నాకు మొత్తం చైనా కావాలంట చైనా మెయిన్ల్యాండ్ కావాలన్న మొత్తం చైనా అంత రక్ష పొందింది ఆయన ద్వారా భూ వరకు పోవచ్చు అని చెప్పేసి ఎంత లోతు పోగల నీ మీద ఆధారపడి బాధ్యత కుటుంబాన్ని పోషించుకోవడం సేవ ఉద్యోగం చేయడం సేవ అర్థమవుతుందా చదువుకోవడం కూడా దేవుని సేవనే ఎందుకంటే పంపించండి లోకాలజీలో ఇవన్నీ చేయడానికి పంపించు ఇవన్నీ సేవనే తెలియక అబద్ధ బోధ చేస్తుందా కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత నేను మంచిగా పోషించాలా ఎంత లోతు పోగలం ఆ నీ ఉద్యోగ విషయంలో ఎంత పైకి పోగలవు నువ్వు తీర్మానించుకోవాలి నాకు డైరెక్ట్ పోషించిన నేను అదిలో లోత బుకోలేదు నేను ఇంకొక లోతలకు పోతున్నా చెప్పని వాక్యం నేను చెప్పాలని ఎప్పుడు నేను అడుగుతుంటా దేవుడి ప్రభావ ఎవడు చూడని విధంగా నేను చూడాలి ప్రభావం నాకు అటువంటి కనులు ఈ ప్రభావం ఎవరు అర్థం చేసుకునే విధంగా నేను అర్థం చేసుకోవాలి ఆ ఆ ప్రవర్శనం నేను అర్థం చేసుకోవాలి అవి ఎప్పుడు నెరవేర్చలేదే దాని టైమింగ్ సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి ప్రభావ నాకు అటువంటి వరవి ప్రభావం ఆడుతుంది కాదు ఒకప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ప్రభావ నేను ప్రాజెక్టు ఎటువంటి రోగమన్నా స్వచ్ఛ కావాలి ఎంత లోతుపోగలవు ఆ విషయంలో నీ మీద ఆధారపడింది కానీ తర్వాత తెలుసుకున్నా అవి కాదు అంత ప్రాముఖ్యమైంది అసలైంది వాక్యం లోతులు పోవాలని ఆ వాక్యం లోలకు పోతే నేను ఎవరికైనా సువార్త చెప్పగలను ఎవరికైనా సుమార్త చెప్పగలను అది తీర్మానించుకో ఒకప్పుడు ఈ బ్రదర్స్ ఎంత వాక్యం చెప్తారు ఆ బ్రదర్స్ వచ్చి కూర్చొని వింటున్నారు వాక్యం ఒకప్పుడు నేనే అనుకున్నాను అరే ఈ బ్రదర్స్ ఎంత బాగా వాక్యం చెప్తారని ఆ బ్రదర్స్ వచ్చి మందిలో వాక్యం పెట్టున్నారు ఇప్పుడు ఎంత లోతు పోగలవు సిస్టర్ బ్రదర్ ఏదైనా తీర్మానించుకో ఏ విషయంలో అయినా కానీ ఈ లోకపు చదివే కావచ్చు ఈ లోకపు విధానలే కావచ్చు ఈ లోకంలో ఉద్యోగాలే కావచ్చు ఈ లోకంలో అసద్ధతలే కావచ్చు ఎంతలోతపోతుండో తీర్మానించుకో వాక్యంలో ఎంతలోతపోగా పనిచర్య విషయాలలో ఎంతలోతపోయినా మీరు ఆధారపడింది తీర్మానం నాకు తగిన పరితలం అయింది చూడని తీవ్రతతో పట్టుదలతో ప్రార్థించండి వాటి గురించి మీరు కొంత విడిచిపెట్టకండి విధానాల గురించి మాట్లాడుతున్నారు విధానాలను ప్రార్థించింది ఈ న్యాయ నాకు న్యాయం చేయ నాకు న్యాయం చేయని ఎంత ఎంట పడుతుందో జిడ్డుగా ఆయన తీర్పు తీర్పు ఇచ్చేంత వరకు వద్లేదు అది నువ్వు పొందుకోవాలంటే లోతుకు చెప్తున్నా లేదు వద్లే వచ్చేంత వరకు విడిచిపెట్టచ్చు ఎటువంటిది అయినా కావచ్చు ఆ విషయాలు ప్రాంతం స్వస్థ రావాలా ఎంత రోగాలు మీ ద్వారా స్వస్థత రావాలా నీకు ఆధారపడింది నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది ఇస్తున్నాడు అడుగు ప్రసిద్ధి ఇస్తానడా లేదా కాబట్టి మీద మనం అడగాల అది నీకు ఏం కావాలో ఎంత లోతుకి వెళ్ళగల మొదటి మూడు గుంపుల నుంచి దూరంగా ఉండండి అవి డేంజరస్ గుంపులు అవి నేను లాగేస్తాయి ఆ గుంపులు విస్తత్వము అపవిత్రి గుంపులు ఉండకండి పరిశుద్ధ గుంపులు ఉండడానికి ప్రయత్నించండి మంచి చర్చ వెతుక్కోవాల పరిశుద్ధంగా ఉండే చర్చ్ పరిశుద్ధంగా ఉండే పాస్టర్ పరిశుద్ధంగా ఉండే పాస్టరమ్మ పరిశుద్ధంగా ఉండే సంగతులు వాక్యంలో బాగా బలపడిన సంఘాలను వెతుక్కోండి పేర్లను పెట్టుగా ఎంటర్టైన్మెంట్ ఉంటే చర్చెస్ మ్యూజిక్ వల్ల అదిలాగే మనకు కావాల్సింది వాక్యంలో బహులోతుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల నీకు అది అవసరం ఎందుకంటే త్వరలో వాక్యం మాయమైపోతుంది అర్థమవుతుందా త్వరలో వాక్యం మాయమైపోతుంది ఎంటర్టైన్మెంట్ వినోదం వినోదం వినోదం జోక్స్ కట్ చేయాలా మనుషులు అది కాదు మోసం అది అటువంటి మోసాలకి మనం బయటికి రావాలి తీర్మానించుకుందాం కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం నువ్వు ధ్యానించుకో ప్రవ్వా నేను ఏ గుంపులోనూ నీరవచ్చు నా తను మాట్లాడు ప్రవ్వా నేను ఏ గుంపులోన నీరొచ్చు దుష్టుల గుంపులన్న పాపుల గుంపులన్నా అపహాసాల గుంపులున్నా నీ వాక్యాన్ని ధ్యానించే గుంపులున్నా ఎన్ని సమాచారాలు అయింది నేను బైబుల్ ధ్యానించి ప్రవ్వా ఒక స్త్రీ తన దువెన బోగొట్టుకుంది ఆరు నెలల తర్వాత తన బైబిల్లో దొరికింది అటువంటి గుంపులు ఉన్నావా నువ్వు కొత్త కొత్తగా దేవుని నమ్ముకున్న రోజులు ఎట్లుండే నువ్వు ఈరోజు అటున్నావా ఆశ నీకుందా ఈరోజు ను బాప్సం పొందిన రోజున్న ఆసా తీవ్రత ఈరోజు నీకున్నదా ఆ తీవ్రత అధికం కావాలి కానీ చల్లబడడం ఎందుకు పరిశుద్ధుల గుంపులకు వెళ్ళిపో త్వరగా అపహాసకుల నుంచి దూరం వెళ్ళిపో త్వరగా దుష్టత్వం నుంచి దూరం వెళ్ళిపో త్వరగా పాపుల నుంచి త్వరగా వెళ్ళిపో వాళ్ళ సవాసంలో కూర్చోవద్దు త్వరగా వెళ్ళిపోండి ఈ సంవత్సరము ఆయన కొరకు జీవించండి జ్ఞాపకార్థ పుస్తకంలో గ్రంథంలో మీ పేర్లు చూసుకోండి ఈరోజు ప్రార్థించే ప్రభు నా పేరుంది అక్కడ సేవ చేయని వాడు ఉండడంట అందులో రక్షణ పొందిన వారు జీవగ్రంథంలో ఉంటారు కానీ సేవ చేసేవాళ్ళు జ్ఞాపకార్థ పుస్తకంలో ఉంటారు ఉంది వాక్యం ఈరోజు నుంచి నేను చెయ్యాలా ఆసక్తితో పౌరుషంతో వినయంతో భయభక్తులతో ప్రీతికరంగా థ్యాంక్ యూ జీసస్ వందనాలు ఏసయ్యా వందనాలు తండ్రి ఎటువంటి ఇరుకు ఇబ్బందులున్నా కష్టాలున్నా ఆటంకాలున్నా నేను కాంప్రమైజ్ కాను నేను పోయి పడుతాను ప్రవ్వ మండుచున్న ఆ యొక్క పొద నేను మండుతున్న వాణ్ణి నేను మండాలా అనేకుల జీవితాన్ని మండాలా ప్రవ్వ వారి జీవితంలోకి మంటని తీసుకొని రావాలా దుష్టశక్తులు పారిపోవాలా అటువంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయండి నాయన సేవించే కుమారులుగా తయారు చేయండి సేవించే కుమార్తెల గమ్మలు తయారు చేయండి అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు నాయన ప్రభ్వా జ్ఞాపకార్థ పుస్తకంలో నా పేరుండాలా ప్రవ్వా నేను ఆశపడుతున్నాను ఈరోజు ప్రభ్వా నా ఆశ తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాను నైనా ఓ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ Thank you Lord Vandana ala saya Vandana ala tanri Vandana ala naina Vandana ala prabha Oh Lord I give you all the glory to Lord I magnify your name I glorify your name I sanctify your name I magnify your name Thank you Lord Thank you Jesus Thank you Lord I give you all the glory to Lord Me ke samastha ganata mahimaprabha Oli chelinch kutnam O rabai shandar arizabari O rabai shakala farish shandari O la hanadari keras marishladari O rabai shakabari shandari yama O rabai shakabari బిశ మ baly darak baris nawal we'll bahari shandaray ke nadari aur hydrabad shandaray bare zar ke nadari aur baharistan barish kandali hydrabad shandaray le rak ke nadari aur baly zaray shandaray le ke nadari give you all the glory to lord we give you all the glory to lord we magnify your name we glorify your name we sanctify your name hallelujah thank you jesus thank you jesus i give you all the glory to lord i give you all the glory to lord i magnify your name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 Thank you Jesus Thank you Jesus Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Ame name ame name ame name ame name chappene maunangundani <laughs> koncha sepu స్తోత్రం పరిశుద్ధుడ గొప్ప దేవాలి నా దేవాలు నా దేవ నా తల్లి యొక్క పరిశుద్ధుల గుంపులు నా దేవ దివారించే గుంపులు జ్ఞాపకార్థమైన పుస్తకంలో మేము సహాయపడండి వందనాలేవా సేవ చేసే వాళ్ళు మీరు ప్రేమిస్తాను ప్రభుత్వం మీ సేవ మేము ఏ స్థితిలో ప్రభావ తిరిగి మేము జ్ఞాపకం చేసుకోతిగా సేవ చేసినాము ఏ రీతి పరిగెత్తనాము తీవ్రత ఈ రోజు మాకు ఎవరు ప్రకటించిన రీతిగా మీ వాక్యం ప్రకటించాలా మీ లోతులకు నడిపించండి అభిషేకమకు అనుగ్రించాడు ప్రభావం మండు చిన్న పొదలాగా మేము ఉండాలి అనేక జీవితాలలో ప్రభావం మీ వెలుగుని మేము ప్రకటించాలా ప్రాభు అనేక సేవకుల జీవితంలో మీ మంట మేము పుట్టించాలా ప్రభుత్వం తీర్మానించుకుంటామే ఆలకిస్తున్నారు మా ఫ్యామిలీ ఆలకిస్తున్నారు ప్రభుత్వ చెప్పబడిన ప్రతి వాక్యం ప్రభుత్వం అవునా తండ్రి మమ్మల్ని కాల్చి కాపాడుతున్న గొప్ప నుంచి గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని తొలగించండి సమర్పించుకొని తయారు చేయండి అక్కడికి వచ్చిన ప్రతికర శక్తులను ఎస్థిస్తున్నాడు కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ప్రతి అనుమాని దుష్ట శక్తులను కద్దిస్తాను ప్రవ్వాలు మన పెట్టండి రోషం కలిగి జీవించే తయారు అనేక శిష్యులుగా తయారు చేయాలక ప్రభావ సత్యం ధైర్యంగా ప్రకటించాలిషేకం మీషన పెట్టుకోండి రాత్రి మంచి నేతలు అనుగ్రహించండి దర్శనాలు అనుగ్రహించండి పద్మ అనుభూతిని మాకు అనుగ్రహించండి ఓ ప్రభావ్ మేము ముఖాముఖిగా చూడాల ప్రభావ మీ స్వరం మేము వినాలా ప్రభావం మిమ్మల్ని నడిపించమని ఈ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రాతి తండ్రి మన ప్రభు అయిన ఏ సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా గృహస్థులకు सदा कालम गाका, सदाकाल इंटनगा फेस